మామిద్భవత్పాదశంంకరకంక మనసి ప్రతిష్ఠి మనో మే వాచి ప్రతిష్ట అవిరాధి వేదశ మనీ స్థా ఉప మే మా ప్రాసీ అధీకేనా అహోరాక్రాంతసందా రతీష్యామి సత్యం పక్ష్యామి తన్మామతుాంతిశాంతి పురుషేహ వా అయే స ఏం సంసరేంద్రియ సంఘాతం త్యజతి సో అజీవుడు ఈ విధంగా సంసరిస్తున్నవాడు సమ్యక్ సరతి ఇది సంసారం ఓకే సో సర అంటే తెలుగులో చెర చెరా లేక జరా జరా అదే ఓకే సర్పము అన్న పదం సర్వ నుంచే వచ్చింది సరతీతి సర్ప అంటే సర్పతీతి సర్పహ ఏముంది సో అంటే ఒక దాని నుంచి ఇంకో దాని నెక్కుల్లోకి దాని నుంచి ఇంకో దానిలోకి దాని నుంచి ఇంకో దానిలోకి అలా పోతూ ఉంటాడు సుఖం నుంచి దుఃఖంలోకి దుఃఖం నుంచి సుఖంలోకి పోతూ ఉంటాడు బతుకులు అలాగే ఉంటాయి అలాగే సంసారం సంసారంలో పడు కుట్టుకుంటూ ఉంటాడు ఈ లోపల ఒక ఒక సముదాయము అంటే ఈ దేహము ఇంద్రియముల యొక్క సముదాయము అంటే బాడీ మైండ్ అని అర్థం దేహము అంటే బాడీ ఇంద్రియములు అర్ధకరణంతో కలుపుకొని బాడీ సెన్సెస్ అందమైండ్ బాడీ అర్దర్ సర్యాక్షన్ సెన్సార్జన్ సన్ని మైండ్ అది సంఘాతము దీన్ని వీడు సంపాదించుకున్నాడు ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటాడు పూర్వజన్మల ఎందలి కర్మల ఫలము రూపముగా వీడు సంపాదించుకుంటాడు ఉపాత్త అంటే సంపాదింపబడినా ఆ సంఘాతమును విడిచిపెడతాడు వీడే దాన్ని విడిచిపెడతాడు అది వీడిని విడిచిపెట్టడం కాదు ఎలక్ట్రిసిటీ బల్బును విడిచిపెడుతుందా బల్బు ఎలక్ట్రిసిటీని విడిచిపెడుతుందా ఎలక్ట్రిసిటీ బల్బును విడిచిపెడుతుంది అదే మీరు క్రిస్టియన్ అండ్ అదర్ అబ్రహామిక్ సైట్స్లో ది బాడీ గివింగ్ అప్ ద హోలీ ఘోస్ట్ అంటాడు తప్పదు ద హోలీ ఘోస్ట్ గివ్స్ ఆఫ్ ది బాడీ అక్కడ రివర్స్ ది బాడీ గివ్స్ ఆఫ్ ది హోలీ ఘోస్ట్ అని చేతనే వాళ్ళు బాడీని భద్రం చేసి పెడతారు పెట్టిలో పెట్టి ఇక్కడ బాడీని పట్టించుకోడు ఆ హోలీ ఘోస్ట్కి తర్పణాలు అవి ఇస్తూ ఉంటారు ఇక్కడ థింకింగ్లో ఉండే రివర్స్ అది అనమాట మొత్తానికి విడిచిపెడతాడు ఆ దేహాన్ని విడిచిపెడతాడు విడిచిపెట్టి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు త్యక్ అన్యముపాదత్తే ఈ సంపాదించుకున్న దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని సంపాదించి దాన్ని పట్టుకుంటాడు ఓకేపునీస్తోవత్ జన్మ మరణ ప్రబంధావిచ్ఛేదన వర్తమాన దర్శయంతిష్ వైరాజ్య హేతో ఈ విధంగా మరల మరళ ఇదేనండి గేనండి అంటే పుట్టుగా చావు పుట్టుగా చావు ఒక దేహమును సంపాదించుకోవటం కొంతకాలమైన తర్వాత దేహాన్ని విడిచిపెట్టడం ఇంకో దేహాన్ని సంపాదించుకోవటం ఈ రకంగా పునఃపున ఇదే ప్రకారంగా వీడు సంసార సంసరిస్తూ ఉంటాడు సంసరించుట అంటే నిరంతరము పరివర్తనము చెందుట అని లైక్ వాట్ నదీ ప్రవాహము అనే ఉంటుంది నదీ స్తో నదీ ప్రవాహము అది స్థిరంగా ఉండదు ఇక్కడికి వచ్చిన ప్రవాహం ఇక్కడే ఉండిపోతుందా ఎదరిగిపోతుందా తర్వాత ఒక చోట మీరు నిలబడితే అది సేమ్ నది అని సేమ్ నది కాదు అది అంతకు ముందు క్షణంలో ఉన్న నది ముందుకు వెళ్ళిపోయి కొత్త క్షణంలో ఇంకో నది వచ్చి నది కాబట్టి ఉన్న చోట సేమ్ కాదు ముందుకు వెళ్తే కొత్త ప్రదేశము కొత్త ఊరు కొత్త ప్లేసు అలాగే మారిపోతూ ఉంటుంది ప్రవాహం సో ఈ విధంగా నదీ ప్రవాహము వలే వీడు జీవిత జీవనయాత్ర కలుపుతూ ఉంటాడు వర్తమాన ఎప్పుడూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది ప్రవాహం ఎలా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది నదీ ప్రవాహం ఎలా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అదేమీ ఆగిపోదు అలాగే ఇక్కడ ఈ జన్మ మరణముల యొక్క సైకిల్ జన్మ మరణముల యొక్క రచన ప్రబంధము అంటే రచన జన్మ మరణములను కర్మలు రచించి పెడతాయి అంచేత జన్మ యొక్క రచన ప్రబంధము తెగిపోకుండా అవిచ్ఛేదంగా పోతూ ఉంటుంది అటువంటి ఆ అవిచ్ఛేదముతో కూడిన వాడై అంటే తెగిపోని స్థితితో కూడిన వాడై వీడు ముందుకు పోతూ ఉంటాడు అలా పోయేటువంటి ఈ జీవుడు ఏ అవస్థలను అనుభవించును అని ప్రశ్న వహిస్తుంది పుడుతున్నాడు చేస్తున్నాడు పుడుతున్నాడు చేస్తున్నాడు అని చెప్పాము అయితే పుట్టాడు ఏవో సుఖదుఖాలు అనుభవించాడు పోయాడు ఇప్పుడేమిటి మళ్ళీ పుడతాడు ఈ పోయినవాడు మళ్ళీ పుట్టడానికి మధ్యలో ఏదైనా కొన్ని అవస్థలు ఉన్నాయా బతికున్నప్పుడు అవస్థలు తెలుస్తూనే ఉన్నాయి సుఖదు వ్యవస్థలు మనకి కనబడుతూనే ఉన్నాయి పోయినవాడు మళ్ళీ పుట్టడానికి ఏ ఏ అవస్థలు ఉంటాయి అలా ఇక్కడ పోవడం డైరెక్ట్గా అక్కడ పుట్టడమేనా మధ్యలో ఏదైనా సంసారం ఉంటుందా అంటే ప్రవాహం ఉంటుందా అని ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానాన్ని శృతి చూపిస్తూ ఉన్నది ఎందుకు ఈ గోళంతా పోయినవాడు పుడతాడు అక్కడితో సరిపెట్టచ్చు కదా ఆ పోయినవాడు ఎక్కడ ఎలా పుడతాడు ఎందుకు పుడతాడు ఆ పుట్టి ముందు ఎలా ఉంటాడు ఇవన్నీ మనకెందుకు అంటే వైరాగ్య వైరాగ్యం అనే కారణంగా వీటిని అన్నింటినీ బోధిస్తున్నారు అప్పుడు వీడికి ఈ సాగు పుట్టుగల ప్రవాహం నుంచి బయటపడాలి అనే ఒక దృఢమైన వైరాగ్యము కలగాలి కలిగితే ముముక్ష ఏర్పడుతుంది ఆ ముముక్షు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుని కృతార్థుడు అవ్వాలి అందుకోసం వైరాగ్యమును కలిగించుట కొరకై ఈ సమాచారం అంతనే కూడా నిరూపిస్తున్నారు ఇక్కడ టీకాకారులు బాగా రాశారు యొక్క వర్ణన సంసారం యొక్క సత్యత్వమును ప్రతిపాదించుట కొరకు కాదు ఇక్కడ గడిచిపోయాడు మళ్ళీ పొడతాడు ఈ మధ్యలో ఈ స్టేజీలు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇవన్నీ శిలాశాసనములు వలే సత్యములు అని నిరూపించుట కొరకు కాదు ఇదంతా కూడా అర్థవాద రూపంగా తీసుకోవాలి అంటే వైరాగ్యం కలగడం కోసం ఇప్పుడు వైరాగ్యం కలగడం కోసం ఇప్పుడు వైరాగ్యం కలిగితే ముముక్షత్వమును పొంది జిజ్ఞాసు అయి జ్ఞానమును పొంది ఇంకా మళ్ళీ ఈ సంసార బంధంలో చిక్కుకోకుండా ఉంటాడు అని అందుకొరకు వర్ణిష్టనాలు తప్పించి ఆ సంసారం అంతా యథార్థమే అని నిరూపించట కొరకు కాదు వేదాంతం పటం చెప్పి వాళ్ళు ఈ మాట చెప్పరు వాళ్ళు ఏం చెప్తారంటే పూర్వజన్మ ఉత్తర జన్మ అదే చెప్తారు అదే తెలుస్తుంది వీళ్ళు నాలుగేళ్ళు కోర్సు పూర్తి చేసి బయటికి వెళ్ళేది వాడికి తెలుసున్నది వేదాంతం ఏంటంటే పూర్వజన్మ ఉత్తర తెలుసు వాడికి అంతకంటే ఇంకేం తెలియదు ఎప్పుడు చెప్పో అదే మాట్లాడుతూ ఉంటాడు వాడు మరి కర్మలు చేయడానికి పనికి వస్తాడు కానీ వేదాంత శాస్త్రానికి పనికిరాడు వాడు సన్యాసం మానేసి చక్కగా పెళ్లి చేసుకునే గృహస్థులే కర్మల్ని చేసుకుంటే ఉత్తర జన్మని సిద్ధం చేసుకోవచ్చు మంచిది పురుషేహ వా అయం ఆదితో గర్భోభవతి ఎదేత్రేత సో అయం అంటే ఈ జీవుడు పురుషే ఒక పురుషుని ఎన్ను ఉంటాడు మరణించిన జీవుడు ఒక పురుషుని ఎల్లు చేరతాడు పురుషుడుంటే మగవాడు అని అర్థం అంటాయి నిశ్చయముగా దీనికి కూడా గర్భమనే పేరు పెడుతున్నారు అక్కడ ఇది మొదటి గర్భము అన్నాడు ఎందుకంటే స్త్రీలో ఉంటే గర్భం కానీ పురుషుల్లో ఉంటే గర్భం అండి ఇది గర్భమే ఎక్కడో ఒక చోట కొంతసేపు పడి ఉండి అక్కడ పరిణామాన్ని చెందుతూ ఉంటే దాని పేరే గర్భము ఉంటారు కాబట్టి వీడు పురుషుడు పురుషుడు అంటే మగవాడనర్థం ఆ పురుషునీయందు వీడు ఉంటాడు ఇది మొదటి స్టెప్ ఇది ఆదిత గర్భ ఇది ఫస్ట్ స్టెప్ వైజ్ గర్భము అంటే అంటే ఇంకా గర్భాలు ఉంటాయన్నమాట ఉంటాయి ఇంకో గర్భం ఉంటుంది స్త్రీలో గర్భంగా వస్తాడు ఈ పురుషుడిలో గర్భం అంటే తెలీదా తెలీదండి ఆ మాత్రం కూడా తెలియదా అంటే ఎత్ ప్రసిద్ధార్థ ద్యోతకమైన పదము అందరికీ తెలుసున్నది నీకు ఒకరికి తెలియకపోతే తెలుసుకోవాలా ఎత్ ఏదైతే ఏతద్్రేత ఈ రేతో రూపముగా పురుషుని ఎందు వీడు ఉంటాడు ఎండోక్రినాలజీ అనమాటంతా కూడా అంటే హార్మోనల్ సిస్టమ్స్ ఆ హార్మోన్స్ రూపంగా వీడు పురుషుని ఎందు పురుషుని శరీరంలో వీడు ఉంటాడు ఓకే ఆ శరీరం ఎలా ఉంటాడు అని తర్వాత చూడముందు ఇంతవరకు భాష్యం అయమే అవిద్యాకామకర్మాభిమానవాన్ యజ్ఞాదికర్మ కృ అస్మాల్లో చంద్రమ సంప్రా క్షేణ కర్మ దృశ్యాదిక్రమేణలోకం ప్రాప్య అన్నభూత పురుషాగ్న ఊహు ఇదంతా కూడా చాంద్రోజ్ఞంలోనే పంచమాధ్యాయం పంచాగ్ని విద్య యొక్క సంగ్రహమైన వర్ణనము ఈ జీవుడు అయమేవా ఈ జీవుడే ఈ జీవుడే ఈ జీవుడంటే ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి ఏ పరమాత్మ అయితే శ్రీమాన దారి ఈ పాపటను బ్రేక్ చేసుకుని లోపల ప్రవేశించిందో ఈ పరమాత్మయే కాబట్టి అయనేమంటే ఈ జీవుడే అని చెప్పాను అది కరెక్ట్ కాదు ఈ పరమాత్మయే పరమాత్మవే ఇప్పుడు గారు వేషం మార్చుకుని బిక్షగాడి వేషంలో ఊరుంటే తిరుగుతున్నారు ఈ బిక్షగాడు ఓ కళ్ళు కాంపౌండ్లో ఊరాడు ఈ దిశగాడంటే ఆయన ఎవరు మహారాజే అలాగా అలాగే ఈ పరమాత్మవే ఈ సంసారంలో పడి ఉన్నాడు కదా ఆయన ఈ పరమాత్మకు వచ్చిన సంస్కృతితో తెలిసిన అవిద్య కామకర్మ అభిమానవాన్ అభిమానం పెట్టుకుని ఉన్నాడు ఎలాగంటే మీకు దృష్టాంతం చేస్తాను అమెరికాలో నైన్టీన్ ఫార్టీస్లో ఫార్టీస్ ఫిఫ్టీస్ నేను జేమ్స్ హెడ్లీ చేసిన ఆయన నవల రూపంగా తీసుకొచ్చాడు జరిగినప్పుడు సినిమా కూడా తీశారు హాలీవుడ్ వాళ్ళు ఒక ధనవంతుల అమ్మాయిని చికాగోలో ఒక ముఠా అప్పట్లో ముఠాలు ఉండేవి ఇప్పుడు తగ్గే కొంచెం మాఫియా మాఫియా గ్రూప్స్ ఉండేవి ఒక ముఠా కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసి ఒక గృహంలో బంధించి అంటారు మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేసాము మీరు మాకు కోటి డాలర్లు ఇచ్చినట్లయితే విడిచిపెడతాము అని ఆ రకంగా ఉత్తర ప్రత్యుత్తరాలు బేరసారాలు జరుగుతాయి దానికి పోలీసులకి తెలియకుండా చేయాలి ఆ పని పోలీసులకి తెలిస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటాం కదా కాబట్టి నువ్వు పోలీసులకి చెప్పిలాంటిది అలా హెచ్చరిక జారీ చేసి ఆ కాంటాక్ట్ చేయటము ఆ బేరము సారము వీడికి డబ్బు వసూలు చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చుట ఇంతకాలము అమ్మాయిని ఓ గదిలో బంధించి పెట్టాడు ఆ ముఠానాయకుడు ఉంటాడు డాన్ మాఫియా డాన్ ఆయనకు యువకుడు ఆయన కొడుకున్నాడు వాడు అమ్మాయిని చూశాడు వీడు వాడు చూసి ప్రేమలో పడ్డాడు ఈ అమ్మాయి ప్రేమలో పడితే అంటే అర్థమేంటి మీరు డబ్బు తీసుకుని అమ్మాయిని వెనక్కి పంపించడానికి వాడు ఇష్టపడ్డాడు ఎందుకంటే వాడు ప్రేమించిన వ్యక్తిని మీరేమో ర్యాంక్సన్ కోసం వాడుకుంటానంటే వడుకుపోదు డబ్బులు ఒక బదులు చంపేస్తారు కూడా వాడు చంపలేవాడు వాడు ప్రేమలో ఊడిపోయాడు అర్జెంటుగా ఇంకో ఉద్దూరం ఏంటంటే ఆ అమ్మాయిని వీడు ఆ బంధించి గృహంలో గట్టిగా తాళ్ళు అవి కట్టడానికి వీలు లేదు ఆమెను విశ్రాంతిగా ఉండనివ్వాలి అని ఆమెను పూచి నాది అని వీడు మాఫీ చేయడానికి కొడుకు కదా అని చెప్పి వీడు తన ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు మిగతా సైనికుల్ని పెట్టుకుని అదేవిధంగా బూందాలను పెట్టుకొని తాను ఇన్ఛార్జిగా ఉంటాం ఆమెకు కావాల్సినటువంటి టిఫిన్లు అన్ని సెట్ చేయాలని చేస్తూ అప్పుడప్పుడు చీరలు డ్రెస్లు కూడా కొన్ని పెట్టగలిస్తూ ఆ విధంగా వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయడం మొదలు పెట్టాడు అంతవరకు బాగానే ఉందా ఆమె వీడి ప్రేమలో పడింది అది చూడండి ఏంటంటే వీడు ధనవంతుడే మాఫ్గాడానికి గారి కొడుకు కదా ఈ లోపల డీలింగ్స్ అన్నీ సెట్ ఆ డబ్బు విడికి ఇచ్చేయటానికి అమ్మాయిని విడిచిపెట్టేయటానికి అప్పుడు ఈ అమ్మాయిని అమ్మా నేను ఇంక విడిచిపెడతాను డబ్బు రావడమే తర్వాత అని చెప్పేసి మీకు సూచన ఇస్తారు అంటే నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్తున్నాను నా మీరు ర్యాన్స్ తీసుకుంటారో మా మీ చవు మీరు సంగండి నేను మా పుట్టింటికి వెళ్ళను నేను ఇక్కడే పెళ్లి చేసేసుకుని ఇదే మా అని చెప్పి చెప్పింది దీన్నే అభిమానము అంటారు ఓకే ఆ పరమాత్మ దీంట్లో ప్రవేశించి పాపటం ద్వారా అదే ఈ ఈ కోపంలో నీకేండిరా నువ్వు నీ స్వరూపంలోకి పోవడాంటే అదే పోను ఇక్కడ ఏముంటుంది అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఏమిటి ఈ పరిచ్ఛిన్నమైన దేహమే నేను అని అజ్ఞానం ఆ అజ్ఞానంతో వీడు మమేకమై కూర్చున్నాడు అవిద్య దాన్ని కోరికలు అమ్మాయి వీడిని ప్రేమించినట్టుగా నాకు ఈ సంసారంలో ఈ సుఖాలు బాగున్నాయి నేను మధ్యలో దుఃఖాలు వస్తే వాటిని నేను దూరం పెట్టుకుని బాగు ఏర్పాట్లు చేసుకుంటాను సుఖాలు బాగున్నాయి ముష్లు వస్తారు కదా అని అన్న ఉండుకోవడం మానేస్తాము అలాగే దుఃఖాలు వస్తాయి అప్పుడప్పుడు కదా అని సుఖాన్ని పరిశీలి చేయడం ఎందుకు మానేస్తాం నాకు నేను తీర్చుకుంటాను అంటే కోరికలు అలా వాటి కోసం కర్మలు చేయాల్సి ఉంటుందంటే నేను కర్తనే కర్మలని చేస్తాను అయిపోయాడు వీడి పనే అయిపోయింది ఇటువంటి అభిమానం పెట్టు కూర్చున్నాడు ఎవడు ఆ పరమాత్మ దానివల్ల జీవుడని పేరు పెట్టాల్సి వచ్చింది లేకపోతే పరమాత్మే ఇప్పుడు వాడు ఏం చేస్తాను వాడికి స్వర్గం మీద కోరికి పుట్టింది యజ్ఞము యాగము మొదలైనవి చేసినాడు యజ్ఞాని కర్మకర్త్వ చేసి ఈ దేహం శిథిలమైపోయిన తర్వాత పడిపోయిన తర్వాత ఈ మనుష్య లోకం నుంచి స్వర్గలోకానికి పోయాడు వీడు కేవల కర్మఠుడు అవిద్యాకామ కర్మ అభిమాని కదా వీడికి ఉపాసనలేమీ లేవు కేవల కర్మ లోచించడం అనే పని వీడి వల్ల అవ్వదు వీడు కర్మ చేయడానికి మనకు వస్తాడు తప్ప నేను అంచనానే విద్యార్థులు ఆలోచించడం మానేసి మొద్దుల్లా తయారైతే నేను కోకలు ఉంటాను వాళ్ళు వచ్చి కూర్చొని అఖండ మండలాకారము అని మొదలుపెట్టారు మొదలుపెట్టిన నేను మొదటి ప్రశ్న వేస్తాను నేను అడిగాను ఋషికేశ్లో అఖండ మండలాకారం అంటే అర్థానికి అడిగవరు ఎందుకంటే ఆ శ్లోకంలో అది సరిగ్గా అనుభవించి తాగదు అది ఆ శ్లోకమే కాదు ఇంకా ఇంకా కొన్ని శ్లోకాలు బాగానే ఉంటాయి మరికొన్ని శ్లోకాలు సింటాక్స్ సరిగ్గా ఉండదు అది ఎక్కడో ఈ మధ్యను తయారు చేసిన పుస్తకం నుంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆలోచన పడు ఉండదు గురువు ముందు కోసం మోసుకుపోవాలనే తహతహ తప్ప ఉండదు అందుకోసం పెట్టి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి భోజనం అది పెడుతూ ఉంటారు స్పిరిచువల్ అథారిటీ అయితే నిజం వాళ్ళ చేత జాగ్రత్త చేయించుకోవడం వాళ్ళ చేత వీళ్ళకు ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని అంతా వాళ్ళని తింటు వీళ్ళకి కర్మాభిమానం ఉంటే ఆ కర్మని వాళ్ళ చేత చేయించడం అలా తప్పు కాబట్టి వీడికి ఉపాసన అంటే ఏటో ఎరగడవీడు అందుకోసం చెప్పాను కథ ఉంటాక ఉపాసన అంటే కొంచెం మనస్సుకి పని ఉంటుంది సర్వాత్మ భావము సర్వము ముందుండే ప్రాణశక్తిని దర్శించుట ఇలాంటివి ఏవో ఉంటాయి అవేమీ ఎరుగుడు వీడు వీడు కేవలం కర్మలే చేస్తాడు చేస్తే అప్పుడు వీడికి ఉత్తమమైన పుణ్యలోకాలు దొరకవు ఉత్తమమైన సత్యలోకం లభిస్తే అక్కడి నుంచి వాడు మోక్షాన్ని పొందవచ్చు వీడికి ఆ ఉత్తమమైన పుణ్యలోకం దొరకదు అధమమైన పుణ్యలోకం దొరుకుతుంది సెకండ్ క్లాస్ పుణ్యలోకం దొరుకుతుంది దాన్నే పితృలోకము అంటారు చంద్రలోకము కూడా అంటారు అక్కడికి పోతాడు చంద్రము సంప్రాప్త్య తర్వాత ఉత్తమమైన పుణ్యలోకానికి వెళ్ళే దారి వేరే ఉంటుంది ఆ దారి తేజోరూపంగా ఉంటుంది తేజస్సు ప్రకాశిస్తూ అధమమైన పుణ్యలోకానికి వెళ్ళే దారి కొంచెం మసక పోగా పొగ పొగకైనా ఉంటుంది ధూమాది క్రమేణ ఈ పొగ ఎక్కడి నుంచి అంటారేమో మీరు ఎక్కడి నుంచి వచ్చింది పొగ వీడి ఇదానికి ఇదానికి సరిపడింది అయితే పొగ ఉంటుంది తర్వాత ఏముంటుంది ఆది శబ్దం తర్వాత ఏముంటుంది రాత్రి ఉంటుంది ధూమో రాత్రి తథా శ్లోకం గుర్తులేదు ఏంటి ఎనిమిదో గీతలో ఉంది కదా ధూమో రాత్రి తథా కృష్ణ అని లేదు అనేది గుర్తున్నారు షన్మాస దక్షిణాయనం అది దారి అది దారి ధూమము అంటే పొగ అంటే పొగంటేనే కొంచెం దారి ఇక సరితే కనపడదు ఫాగ్ రాత్రి అది పైగా రాత్రి పొగ ముంచెప్పుడు ఉంటుంది రాత్రే ఉంటుంది పొగలు పోతుంది సూర్యుడు వస్తే పోతుంది తర్వాత కృష్ణ పక్షము దక్షిణాయనము అంటే చిన్న సూర్యుడు కూడా వెలవెల పోతూ ఉంటాడు విక్రమం బాగుంది క్రమం దాంట్లో ఆ దారిలో వెళ్తాడు అదే ఉత్తమ పుణ్య లోకాలకి ఏదో తెలిసినా శుక్ల శుక్ల అహహ్మాస ఉత్తరాయణం అది వేరే దారి ఆ దారిలో వెళ్ళిన వాడు వెనక్కి వస్తాడని చెప్పడానికి లేదు వాడు మోక్షాన్ని పొందవచ్చు క్రమముక్తి అని ఉంది వీడికి ముక్తి లేదు వీడికి వీడు మళ్ళీ పుట్టాల్సిందే కాబట్టి ఈ లోకం నుంచి ఆ ధూమ మార్గంగా ఉండగా చంద్రలోకము దాన్నే పితృలోకము అంటారు దానిని పొంది దాన్నే స్వర్గలోకమని కూడా అంటారు ఇవన్నీ దానికే పేర్లు దానిని పొంది ప్రాప్య క్షీణకర్మ అంటే అక్కడ పుణ్యఫలాన్ని అనుభవించి అనుభవిస్తుంటే అది ఖర్చు అయిపోతుంది దుబాయ్ వీళ్ళు వచ్చినట్టు డబ్బు పోగేసుకుని ఓ లక్ష రూపాయలు పోగబెట్టుకుని ఓ టికెట్ కొనుక్కోవడం ఈ ఎయిర్లైన్స్లో మంచి ఎయిర్లైన్స్ టికెట్ వీటికి డబ్బు దిగరాదు ఒక డొక్కు టికెట్ ఒకటి కొనుక్కోవడం బాంబే తీసుకెళ్ళి అక్కడ ఆరు గంటలు అట్టే పెట్టి అక్కడి నుంచి డుబాయ్ తీసుకెళ్ళి ఒక డొక్కు ఎయిర్లైన్ ఒక కొంటుంది దాంట్లో కొనుక్కోవడం టికెట్ బొంబాయిలో ధుబో దుబా అక్కడ డూబాయ్లో తిరగడం వీళ్ళకి లైన్ వేరే ఉంటుంది ఆ లైన్లో పడిగాపలు పడితే వాడు వేసాయిస్తాడు మొత్తాన్ని అక్కడ దుబాయ్లోకి వెళ్ళి అక్కడ ఒక డైరమీటరీలో సద్ది పెట్టుకోవడం అక్కడేమో భోగాలు ఉంటాయి మన ఊళ్ళో కంటే బాగానే ఉంటాయి ఆ భోగాల్ని ఉద్భవించడం టైం అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ రేడు ఒక్క ఎయిర్లైన్లో వాపసు రావడం అలాగుంటుంది అక్కడ పుణ్యం ఖర్చు మళ్ళీ వస్తాడు వెనక్కి దారి ఏమిటో తెలిసినా దృష్టితో ప్రారంభమవుతుంది పర్జన్య అసౌభావ పర్జన్యో అగ్ని అన్నిటికీ అగ్ని పేరు ఆ పర్జన్యుడు అంటే దృష్టి వర్షించే ఉంటాడు ఈ జీవుడు జీవరూపాన్ని పొందిన ఆత్మ వర్షించే మేఘము ఆ వర్షపు ధారల ద్వారా పృథివీ పృథివీ నుండి ఓషధులు అంటే వరి గోధుమా మొదలైన మొక్కలు తర్వాత ఆ రకంగా ఈ లోకానికి వస్తాడు ఊర్ధ్వ లోకం నుంచి ఈ లోకంలోకి వస్తాడు వచ్చి వరి గోధుములో మొదలైన మొక్కలలో ప్రవేశించి ఈ వర్షం ద్వారా ఆ వరి గోధుమలో ప్రవేశించి దాని నుంచి మగవాని శరీరంలో ప్రవేశిస్తాడు అంటే మీరు వాళ్ళ కూడా భోజనిస్తారు కదా అంటే వీడిని వీడి ఎక్కడ ప్రవేశిస్తాడన్నది వీడి కర్మను నిర్ధారిస్తుంది అంచేత మగవాడి శరీరంలో ప్రవేశిస్తాడు ఒకవేళ పొరపాటుని వీడు ఉన్న వరి ఆడవాళ్ళ శరీరంలోకి వెళ్ళిందనుకో అప్పుడు వాళ్ళు భోజనం చేసి విసర్జిస్తారు కదా అప్పుడు మళ్ళీ మట్టిలో కలుస్తుంది కదా అప్పుడు మళ్ళీ గోసంలోకి ఎక్కి మళ్ళీ మొదవడి శరీరంలో ప్రవేశిస్తుంది ఇదంతా కూడా పంచాగ్ఞ విద్యలో వర్ణించారు మొత్తానికి గిర గిర గిర తిరిగి కాదు మేకలో తింటాయి మళ్ళీ అదే మార్గంలో మళ్ళీ ఇంకొక రౌండ్ కొట్టుకొని మొత్తానికి ఫస్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో కానీ ఫస్ట్ అటెంప్ట్లో కానీ సెకండ్ అటెంప్ట్లో కానీ ఫోర్త్ అటెంప్ట్లో కానీ వాడి ప్రారంభానుసారంగా అంటే పూర్వకర్మ ఫల రూపంగా కొంత కర్మ పుణ్యకర్మ అయిపోయింది ఇంకా పాపకర్మ ఎక్కువ మిగిలి ఉంటుంది అందుకోసం కష్టాలన్నీ పడి పురుషుని దేహంలో ప్రవేశిస్తారు అన్నభూత అన్నం కింద వండ వండి వండబడి అన్నముగా తయారయ్యి పురుషుని దేహంలో ప్రవేశిస్తారు పురుషుని దేహంలో ప్రవేశించడం అంటే భోజనాన్ని కూడా ఆహుతి కింద వర్ణించారు భోజనం ఎలా చేస్తారు ఓం ప్రాణాయశ్వాహ ఓం అపాణాయ అని హోమం చేస్తారు కదా ఆ హోమం చేసే అన్నంలో వీళ్ళు ఉంటారు పురుషుడు ఇది అగ్ని ఈ జీవుడు అన్నరూపముగా ఉన్న పరమాత్మ ఈ పురుషుడనే అగ్ని ఆహుతి రూపముగా హోమము చేయబడినాడు పురుషాత్మోహు నేను సంగ్రహంగా చెప్పా మీకు వివరాలు కావలసి వస్తే పంచమాధ్యాయం చాందో జ్యోపనిషత్తులు ఆ పుస్తకమే ఉండి మీకు ఒప్పుకుంటే చదువుకోండి తస్మిన్ పురుషే హవై ఎక్కడ మంత్రం ప్రారంభమైంది తస్మిన్ పురుషే అని పురుషే హవై అయం సంసారీ రసాదిక్రమేణ ఆదిత ప్రథమేణర్భో భవతి అక్కడ రోతో రోతో ఖోు రేతో పర్వాలేదు ఇేతదాహేత రేత కన రూపేణేతి ఎదే తద్రేత అని ఉంది కదా దానికి అర్థం ఏ ఈ రేతస్సు గలదు ఎక్కడున్న రేతస్సు పురుషే రేత పురుషుమేమి ఉన్నది ఆ రూపమైన గర్భంలో ఉంటాడు దీన్ని ఆ గర్భం ఎలా ఉంటుందంటే ఆ ఉంటుంది ఏ రూపము రేతో రూపముగా ఉంటుంది ఇది మొట్టమొదటి గర్భము వీడు పరమాత్మ అవడానికి కానీ ఇప్పుడు సంసారైపోయినాడు సంసారైపోయినాడు అవును చిన్న అన్నంలో తిన్న లోపలికి ఆహుతి అయినాడు అన్నంలో ఉన్నాడు ఆహారంలో ఉన్నాడు రేతస్టు డైరెక్ట్గా ఆహారం నుంచి రేతస్సేనా ఇంకా డైరెక్టా ఇంకా మధ్యలో ఏమీ క్రమం లేదా ఉంది ఈ క్రమం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఋషులకి కొంత బయాలజీ కూడా వెళ్ళి తెలిసిన వాళ్ళు మొహా అనిపిస్తుంది కొద్దిగా ఉపసరం వాళ్ళ ధోరణ అది కాదు సో ఆ క్రమాన్ని వర్ణించారు ఓకే మీరు అన్నం తింటాడు కదా ఈ అన్నము అన్న సారము అన్నం యొక్క సారమవుతుందండి అంటే దాంట్లో ఉండే సారాన్ని ఈ పొట్ట సపరేట్ చేసి దాన్ని గ్రహిస్తుంది అన్న రసము ఆ రసము రక్తంలోకి వెళుతుంది రక్తం నుండి ఈ సారము మాంసము అంటే టిష్యూస్ కండరములోముగలైన వాటిలోకి వెళ్తుంది అక్కడి నుంచి మేదహ మేదహ అంటే క్రొవ్వు క్రొవ్వు దాంట్లోకి వెళ్తుంది అక్కడి నుంచి అస్థి ఎముకలోకి వెళ్తుంది ఎముకలోంచి అంటే మూలుగు అంటే ఎముక ఉండే బోన్ మ్యారో చిత్రంగా ఉండేది ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అన్ని మ్యారోలో పుడతాయి బోన్ మ్యారోలో బోన్ మ్యారో కనుక లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉండేది చాలా ఖరీదైన వైద్యం చాలా కఠినమైన ఖరీదైన వైద్యం బోన్కి చిల్లి పెట్టి దాంట్లోపల చెడిపోయిన మ్యారోను లాగేసి కొత్త మ్యారో ఎక్కడి నుంచో ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చి దాంతో ప్రవేశపెట్టి అది మళ్ళీ అక్కడ సెటిల్ అయ్యి బ్లడ్ సెల్స్ ని మళ్ళీ అది రిప్రొడ్యూస్ చేసి అలాగట్టి ఆ మేర దాకా పోయారు వీళ్ళు వీళ్ళు బాగానే ఆలోచన చేశారని అనిపిస్తుంది నాకైతే ఈ వరుసను శంకర్లు చెప్పారు అక్కడ ఇక్కడ చెప్పలేదు కానీ ఆ పంచమాధ్యాయులు చెప్పారు సో ఆ రక ఆ బోన్ మేర నుండి వీర్య కణములు పుట్టుకొస్తాయి ఆ విధముగా రేతో రూపాన్ని వీడి పొందుతారు సో రసము మొదలైన క్రమము చేత ఆదితహా అని ఉంది అంటే మొట్టమొదటగా మొట్టమొదటగా అంటే ఏంటండి రెండో గర్భం రాబోతుందనమాట ఈ మొట్టమొదటి గర్భం ఇది రెండో గర్భం రాకపోతే దీన్ని మొదటి గర్భం అనడం వీడికి మొదటి కొడుకు అర్థం ఏంటండి రెండో కొడుకు ఉన్నాడనమాట సపోజ్ ఒకే మొదటి కొడుకు అంటారా ఇది మొదటి గర్భం ఇక్కడ గర్భమే ఉందయా గర్భం అంటే స్త్రీకి కొంచెం పొట్ట ఎత్తుగా ఉండడం అది ఉంటుంది కదా వీడికి గర్భం ఎక్కడ అంటే ఏనయా గర్భం ఏదైతే పురుషుని ఎందల రేతో రేతస్సు అనే అదే ఈ గర్భము యొక్క రూపము ఆ రకంగా వీడు మొదటి గర్భంలో ప్రవేశించినాడు ఎవరు పరమాత్మ ఓకే ఇప్పుడు రెండో వాక్యం మంత్రంలో తదేత్యోంగేభ్యేజస్వం భూతం ఆత్మన్యేవాత్మానం బిభర్తి అది అది రేతస్సు యొక్క వర్ణన ఈ రేతస్సు నుంచి సర త ఈ రేతస్సు ఏమిటి రేతస్సుది దాన్ని వర్ణిస్తున్నారు ఎందుకు వర్ణించాల్సి వస్తోంది మనిషిలో ఉన్న రేతస్సు స్త్రీ గర్భంలోకి వెళ్ళి మళ్ళీ మనిషే పుడుతున్నాడు పశు ఎద్దు యొక్క రేతస్సు ఆవు గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఆవు లేకపోతే ఎద్దు పుడుతోంది గోజాతే పుడుతోంది సునకం నుంచి సునక పుడుతోంది ఈ రేతస్సు చిత్రంగా ఉంది ఇది అంటే ఈ రేతస్సు లక్షణం ఏంటంటే ఏ పురుషుని శరీరంలో ఉందో పురుషుని శరీరము వంటి కొత్త శరీరాన్ని తయారు చేయడానికి కావలసిన కూడంతా ఈ రేతస్థులో ఉంది బాధించడానికి అంటే ఆ కూడ ఎక్కడి నుంచి వచ్చింటుంది దీంట్లోకి అంటే ఈ పురుషునికి ఎన్ని అవయవములు అయితే ఉన్నాయో బ్రెయిన్ హార్ట్ లివర్ నేను కరెక్ట్గానే ఎట్లానే అనుకుంటున్నాను తర్వాత లెగ్స్ హ్యాండ్స్ చూపు కళ్ళు చేతులు ముక్కు చర్మము స్పర్శ ఇవన్నింటి యొక్క సారము ఆ రేతస్సులో ఉంది అంటాడు తర్వాత ఆకారంతో సహా రెండు కాళ్ళ జంతువు నుంచి నాలుగు కాళ్ళ జంతువు పుట్టదు ఆకారముతో సహా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పురుషుడి లోపల ఉన్నదో ఆ పురుషుని యొక్క సారము ఈ రేపస్సులోకి వచ్చింది ఆత్మ అంటే సారం ఆ పురుషుని యొక్క సారము ఈ రేతస్సులో ప్రవేశించినది అంటే ఆ పురుషుడు ఆత్మ అయితే ఇది ఆత్మకి క్లోను ప్రతిరూపమైన ఆత్మ అది ఈ రేతస్సు అని ఇప్పుడు చూడండి తటే తత్ ఆ ఈ రేతస్సు సర్వేభ్యంజేభ్యేజ సంభూతం ఇది పుట్టింది సకల అవయవముల నుండి ఆర్గన్స్ అన్నింటి నుండి కే అంటే సారమును గ్రహించి సంభూత ఒక్కచోటకి చేర్చినట్టుగా పుట్టుకొచ్చింది ఈ రేతస్సు అంటే అర్థం ఈ రేతస్సు మళ్ళీ స్త్రీ గర్భంలోకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇన్ని అవయవములు మళ్ళీ ప్రకటమయ్యేట్లాగా ఆ కోడు తెచ్చుకుని పుట్టింది అంటే అర్థమేమిటో తెలుసిన ఈ ఆత్మ ఆత్మ అంటే సత్యదానంద ఆత్మ కాదండి ఇది ఒక ఆత్మ అంటే సారము ఇది తనయందు సారభూతమైన తనయందు ఆత్మ్యేవ ఆత్మానం విభక్తి ఆ పురుషుని యొక్క సారమును కలిగి ఉన్నది నిలబెట్టుకుని ఉన్నది అని రేతస్సు యొక్క వర్ణన భాష్యం తైతద్రేత అన్నమయస్ పిండస్ సర్వే్యంగేభ్యవయవేభ్య సాదిలక్షణే్యేజ సారూపం శరీరస్ సంభూతం పరినిష్పన్నది ఈ రేతస్ ఎలా ఉంటుందో చెప్పారు తదేత్యోంగేభ్యేజస్సంభూతం అది ఎలా ఉంటుంది ఆయు రేతస్సు ఆయు రేతస్సు అంటే ప్రసిద్ధమైన ఇది అట్రెస్ ప్రసిద్ధమైన అంటే అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా దీంట్లో పెద్ద తెలియనే ఉంది అన్నమయ పిండము యొక్క అవయవములు ఇక్కడ ఏమున్నది ఆహారము యొక్క వికారముగా నిర్మాణమై ఉన్న పిండము అంటే మనుష్య దేహాకారము దాని యొక్క అవయవముల నుండి ఎన్ని అవయవములో తెలిసినా అన్నిను సపోజ్ ఒక అవయవము యొక్క సారాన్ని గ్రహించడం మానేసిందనుకోండి ఆ పుట్టే శరీరంలో అవయవం లేకుండా పోతుంది అలా కాదు అలాంటి డిస్టార్షన్స్ ఉండి వేవ ఉంటాయి సక్రమంగా జరిగి చెప్తున్నారు అక్కడ ఆ అవయవముల నుండి సారము ఈ అవయవములు మళ్ళీ ఎలా ఉంటాయి అవయవేభ్య ధాతుభ్య అవయవ శబ్దానికి ధాతువు అని అర్థమీతారు ఏడు సో మధ్య మాంసము రుధిరము అస్థి మేధ అండ్ అండ్ ఇలా ఏడు ఉన్నాయి ధాతువులు ప్రధానమైన ధాతువులు అంటే మసాలాలు ఇప్పుడు పాన్ను మీరు బయట కొనుక్కున్నవ్వు లేదనుకోండి ఆ పాన్లో ఎన్ని ధాతువులు ఉంటాయి ఆ ఆకు సున్నం వక్క పొగాకు ముక్కలు ఇలాగ ఆరో ఏడో ధాతువులు ఉంటాయి అవన్నీ కల్పిస్తే మీరు నవ్వుతారు అది ధాతువులు అంటారు అలాంటి ఏడు ధాతువులతో ఈ దేహం తయారండి ఆ ధాతువులన్నిటినీ అది పునికి పుచ్చుకుంటుంది అదే తస్సు అని ఆయన అలా చెప్పారు నేను అలా చెప్పాను హార్ట్ లివరు అలా అని నేను చెప్పాను అదే ఇది ఇదే ఓకే వీటన్నిటి నుండి తేజస్సుని స్వీకరించి పుట్టుకొస్తుంది అది అంటే సారము అండి సార రూపమునకు యొక్క రూపమునకే తేజస్సు అనిపారు ఓకే అంటే కోడ్ రూపంగా ఉంటుంది అది దాంట్లో లివర్ యొక్క కోడ్ ఉంటుంది హార్ట్ కోడ్ ఉంటుంది అన్ని కోడ్లు ఉంటాయి ఆ రకమైన రేటస్ దాన్ని వీళ్ళు ఊహ చేసి చెప్పారు ఆధునికులు మైక్రోస్కోప్ కింద చూసి చెప్పారు ఎంత తేడాదో చూడండి వాళ్ళకి మైక్రోస్కోప్ లేదు కానీ మైక్రోస్కోప్ అది ఏమిటో ఇంకొంచెం లోతుగా తెలుసుకుందామనే ఉత్సాహం కూడా లేదు వాళ్ళకి తెలిసిందే ఎక్కువ ఇదే ఎక్కువ అసలు ఇంత వర్ణన చేయటమే గొప్ప ఎందుకని ఇదంతా మిథ్య కదా మిథ్యకి మాత్రం వర్ణన పెట్టిందే గేట్ ఇంకా వివరాలు వాళ్ళకి అక్కర్లేదు అదే సైంటిస్టులకు అది మిథ్య కాదు అది వాళ్ళకి తెలుసు అదే అంటే వాళ్ళు ఇంకా మరింత లోతుగా పరిశీలిస్తారు అందుకోసం వాళ్ళు పరిశీలన పరిశీలన కోసం పనిముట్లోకి తయారు చేస్తున్నారు మన వాళ్ళు దాన్ని కూడా పరిశీలించేది ఆ చైతన్యాన్ని పరిశీలించు అని చైతన్యం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడంలో వీలుపడ్డారు అంచేతనే వివేకానంద స్వామి ఫిలాసఫర్స్ సైంటిస్టులు అని రెండు కేటగిరీలు పెట్టి ఈ చైతన్యాన్ని పరిశీలించుకుంటూ పోయేవాడు ఫిలాసఫరు ఆ నామరూపాలను పరిశీలించుకుంటూ పోయేవాడు సైంటిస్టు అల్టిమేట్గా ఇద్దరు కలుస్తారని చెప్పాడు ఆయన అలాగే వాళ్ళు కూడా సైంటిస్టులు కూడా పరిశీలించి పరిశీలించి పరిశీలించి కూడా పదార్థము కల్పితము ఇదంతా ఎనర్జీ ఎనర్జీ కూడా కాదు కాన్షియస్నెస్ అని వాళ్ళు అక్కడికే చేరుకున్నారు ఎవరిబడి కలుస్తున్నారు ఎవరు ఆలోచించి వాళ్ళు ఈ ఆలోచనతో మూర్ఖులు ఎక్కడికే వెళ్ళరు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు ఆలోచించి ముందుకు వెళ్ళి వాళ్ళు కలుసుకుంటారు సరేనా సో ఆ తేజస్సు అంటే సారము యొక్క రూపం ఇది పుట్టుకొచ్చింది ఆ తేజ రేత తేజ రేతస్సే తేజస్సు సార రూపమైనది పుట్టినది సంభూతం శరీరమునకు పుట్టినది శరీరమునకు పుట్టినది కాదు శరీరస్య తేజ సార రూపం శరీర వెనకే శరీరము యొక్క తేజస్సు అంటే సారమైన రూపముగా గలది పుట్టినది సంభూతం పదవిష్ణం పుట్టినది ఓకే అక్కడికి అవాక్యమైన తర్వాత వాక్యం ఏమిటి ఆత్మయ్య ఆత్మానం అది చెప్తున్నారు సత్పురుషస్యా ఆత్మభూతత్వాత ఆత్మ అక్కడ ఆత్మని అని ఉంది సప్తమే ప్రథమ గురణి ముందు ఆత్మ ఆ రేతస్థుకే ఆత్మ అని పేరు రేతస్థుని ఆత్మ ఆత్మ అంటే ఆత్మ అంటే అంటే ఆ మనిషికి సారమిది ఆ మనిషికి సారమగుట సారమగుట సారమగుట అంటే ఆత్మ ఏమిటండి ఆ మనిషికి సారం అవడం అంటే ఏంటి ఆత్మ అవడం అంటే ఏంటి టీకాకార్లు బాగా రాశారు ఆ మనిషి దేహాభిమానం కలిగి ఉన్నాడుగా చేతులు నావి అనుకుంటాడు ఆ చేతులకి కోడ్ ఉంటుంది ఇంట్లో కాళ్ళు అనుకుంటాడు దాని కోడ్ ఉంటుంది వాడి మొత్తం శరీరముతో ఇది ఏకీభూతమై ఉంటుంది అంటే వాడు మొత్తం శరీరం తాను అనుకుంటాడు ఆ మొత్తం శరీరం యొక్క కోడ్ ఈ రేపస్థులో ఉంటుంది కాబట్టి శరీరమును ఆత్మ అనుకునే వాడికి వాడి ఇంకో ఆత్మ రేతస్సు అవుతుంది వాడు శరీరాన్ని ఆత్మ వాడి ఆత్మే ఈ రేతస్సు అవుతుంది ఆత్మానం ఆత్మన్యేవ విభర్తి ఓకే అంటే వాడు ఏం చేస్తున్నాడనమాట ఆత్మానం శరీర తన శరీర అభిమానమును ఆత్మన్యేవ తన శరీరము యొక్క సారమైనటువంటి రేతస్సు నందు విభర్తి ధరిస్తున్నాడు ఆ రేతస్వరూపముగా ఈ పరమాత్మయే ఉన్నాడు ఆ ధరించిలోని కూడా పరమాత్మే ఇప్పుడు ఆ పరమాత్మ గురించి చెప్పట్లేదు ధరింపబడే పరమాత్మని సంసరించే పరమాత్మ గురించి చెప్తున్నాడు భాష్య మంత్రం తద్య స్త్రియాతి సో ఈ పురుషుడు ఆ రేతస్సును స్త్రీ అందు అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అథైన అప్పుడు ఈ రేతస్సును ఆ స్త్రీ జన్మనిస్తుంది ఏనతో నపూంసక రంగం రేతహా నపూంసక అందుకోసం రేతహాకి కలిపాను చూసారా పైన రేతస్సుని ఏతత్ అన్నారు ఎదేతద్ేతహ ఇక్కడికి వచ్చేటికి ఏనత్తులో పడేశారు దాన్ని రేత మొట్టమొదటిసారి చెప్పినప్పుడు ఏతత్తు వాడాలి దాన్నే మళ్ళీ రెండుసార్లు చెప్పినప్పుడు ఏనత్లోకి వెళ్తున్నారు ఏతత్ ఏనత్ దీనికి అన్వాదేశము అని పేరు ఇది చెప్పాను నేను మీరేదైనా కొంచెం వ్యాకరణం కూడా తెలుసుకుంటారేమో అని మళ్ళీ చెప్పాను ఈ రేతస్సుని ఆ స్త్రీ జన్మ పుట్టిస్తుంది అంటే జన్మనిస్తుంది తదస్య ప్రథమం జన్మస్ ఈ లోకంలో ఈ సైకిల్లో ఇది మొదటి జన్మ అలా పెట్టుకోవాలి దాన్ని ప్రథమం జన్మ అంటే అంతే తప్ప దిస్ వెరీ ఫస్ట్ అని కాదు ఢిల్లీ ఇది ఫస్ట్ ఇక్కడి నుంచి ఢిల్లీ ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి మధ్యలో కూర్చొని ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి మై ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే మరి ఫస్ట్ లంచ్ మరి ఫస్ట్ ఫుడ్ అంట అంటే మరి మొట్టమొదటి ఫుడ్ అయింది అంతకుముందు తెల్ల ఇంటికి తినే బయలుదేరాడు కదా ఆ యాత్రలో అది హర్షితో మాత్రం ఇంకా అలాగే ఇక్కడ కూడా భాష్యం తమాత్మానం ఏతో రూపేణ గర్భీభూతం గర్భీభూతం ఆత్మన్యవ స్వశీరే ఆత్మానందీ ధారయతి నేను చెప్పేశాను ఆత్మయంలో ఆత్మను ధరిస్తున్నాడు ఆత్మయంలో అంటే శరీరమునందు తన శరీరమునందు మాత్రమే ఆత్మను అంటే రేతో రూపముగా ఉన్నటువంటి ప్రథమ గర్భమును అది గర్భమై ఉన్నది గర్భమై ఉన్నదంటే దాన్ని గర్భమని పేరు పెట్టారు చాలా పేరు పెట్టింది రేపస్థితి గర్భము అని పేరు పెట్టారు ఇప్పుడు పరమాత్మ ఏమైపోయినాడు గర్భీభూతుడైపోయినాడు ఆ గర్భముగా అసలు గర్భం కాదు అగర్భ గర్భ సంపద్యమాన గర్భీభూత అనే విగ్రహవాక్యం గర్భము కానిది గర్భముగా తయారైనది అయ్యి వస్తుంది దీనికి చ్వి అనే ప్రత్యయం నువ్వు చదివే విధంగా చ్వి అనే ప్రత్యయం ఆ వివరాలు చూసుకోవాలి పద్ధతల్లో వస్తుంది ఆ గర్భీభూతుడై ఉన్నటువంటి ఆత్మను అంటే తన శరీరం యొక్క సారమును తన శరీరము ఆ పురుషుడు ధరించి ఉన్నాడు ఇది మనం చదివినాం ఓకే తద్రేతాస్మిన్ కాలే అంటే యదా అంటే ఎస్మిన్ కాలే అని అర్థం భార్యా ఋతుమతి స్త్రీ అంశించతి ఉపగచ్చన్ అది ఆ రేతస్సుని వీడు ఎప్పుడైతే స్త్రీ గర్భము నుండి వీడి విడిచిపెడతాడో స్త్రీ గర్భము నుండి విడిచిపెట్టాలంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి ఉపగచ్చన్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి ఉండి విడిచిపెట్టాల్సి ఉంటుంది అందుకోసం ఉపగచ్చన్ వాడాలి తర్వాత యదా అన్నదాన్ని ఫస్ట్ చేయాలి ఎప్పుడైతే ఎప్పుడైతే అంటే అది సరైన టైం అడిగి ఉండాలి ఇదంతా పంచాగ్ని విద్యలో చెప్పారు సపోజ్ ఆమెను గర్భధరించేటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు విడిచిపెట్టాడు అనుకోండి అది మళ్ళీ విసర్జనలోకి పోతుంది అప్పుడు మళ్ళీ నేల్లోకి పోతుంది నేళ్ల నుంచి మళ్ళీ మొక్కలు ఒక ఆహారం మళ్ళీ పురుష శరీరం అలా తిరుగుతూ అన్ని పరిస్థితులను సభసూరినత్తుడు అని యదా అంటే అంటే యదా అంటే ఆమె ఋతుమతి ఋతుమతి అంటే అభిప్రాయం స్త్రీ హార్మోన్స్ రెడీ టు రిసీవ్ ద మేల్ హార్మోన్ అండ్ ఫార్మంటుండ ఆ కాలమునకు ఋతుకాలము అని పేరు అది ఎలా అంటే అర్థం అది అటువంటి సరైన సమయంలో ఆమె ఋతుమతిగా భార్య భార్యని అంటాడు ఆయన అంటే పాపం కూడా వివాహం అది చేసుకుని భార్యని కలిగి ఉన్నాడు అని అభిప్రాయం అటువంటి భార్య ఎందు ఆ అన్నంలో ఉన్న పరమాత్మని పొట్టలోకి రేతో రూపంగా వెళ్ళినప్పుడు అగ్ని అని చెప్పారు కదా వీడు పురుషాగ్ని ఇప్పుడు ఆమె ఏ అగ్ని అవుతుంది యోషాగ్ని అవుతుంది అంటే స్త్రీడు రేతస్సు యొక్క విసర్జనమును అగ్నిహోత్రంగా రచించినారు ఆమె అగ్ని ఇది అగ్ని అక్కడ అలా వర్ణించాను మీరు పంచాగ్ని తెలుస్తుంది అంచేతనే శృంగారము పాపము కాదు ఇక్కడ ఇప్పుడు చెప్తున్నది పుణ్యమా పాపమా ఇది పుణ్యము కాదు పాపము కాదు ఇది నేచర్స్ మూమెంట్ అండి అధ్యాతీ మహాత్ములు ఎవరైనా పడితే వాళ్ళని స్కాండలైజ్ చేయరు వాడు పాటం ఆ అమ్మాయి అంటే తిరుగుతున్నట్టంలాగా పో అమ్మాయి వీడిని కూడా చూస్తే బాగుండు పాపం వాడి వాడి మనస్థితి సంతోషం కలుగుతుంది అంటారు అంతే తప్ప ఏదో కానీ తీసుకురా కారు వేసి కట్టేసి అలాగనం ఎందుకంటే శృంగారము పాపము కాదు శృంగారము పాపము అనేది మీకు అబ్రహాన్ ఫైట్స్లో వచ్చింది ఇక్కడ లేదు ఇక్కడ మీకు ఇది పాప కర్మను గమనించినట్టుగా ఉందా మామూలుగా టిఫిన్ చేసినట్టుగా చెప్తున్నాడా ఇది పాపము చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఇటువంటి విషయాలండి పాపము కాదు తర్వాత శృంగారంలో ట్యాబుస్ ఉండి ఇవ్వవు ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు పీపుల్ డోంట్ షుడ్ నాట్ టాక్ అబౌట్ సెక్స్ బట్ యూ ఆర్ యూ కెన్ గో ఆఫ్టర్ సెక్స్ బట్ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ అంటే ఒక రకమైన హిపాక్రసీ ట్యాబు ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు ఉండి ఇవ్వవు కాళిదాసాదులు కావ్యాలు రాసిన రోజుల్లో శృంగారం ఇస్ ట్యాబు ఇట్ ఇస్ నాట్ ఏ సేమ్ వాళ్ళ కావ్యాల్లో మీకు ఆ క్షణం కనపడుతుంది అది సహజంగా వర్ణిస్తారు అప్పుడు ప్రేమించి వివాహం చేసుకోవటం వెరీ నార్మల్ థింగ్ ఇటేజ్ దుష్యంతులు శకుంతలని చూచి ప్రేమించి రహస్యంగా పెళ్లి చేస్తుంటాడు రహస్యంగా అంటే పని రహస్యం కాదు అప్పుడు వాళ్ళు వేరంటే పెళ్లి చేసుకున్నారు ఒకరిని దిస్ ఈజ్ ఆల్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఈజ్ వెరీ అక్సెప్టబుల్ థింగ్ ఇటేజ్ తర్వాతి కాలంలో లవ్ మ్యారేజ్ పోయింది ముస్లిం ఇన్వేషన్స్ వచ్చి ముస్లిం సమ్మాయిలు ఎత్తుకుపోయి రేపు చేయటం ఇవి మొదలయ్యాయి దాంతో సొసైటీలో అవుట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఆస్ట్రసైజింగ్ అంటారు ఆస్ట్రసైజేషన్ అండ్ దెన్ ఇన్సెక్యూరిటీ చుట్టూ గోడలు కట్టుకోవడం అనేటువంటి లక్షణం ఏర్పడి బాల్య వివాహములు ఏర్పడి ఇలాగా మంగళసూత్రం అనేది ఉంటే వాడు రేపు చేయటం ఒక అభిప్రాయం కలిగింది వాళ్ళకి అందుకోసం చిన్నప్పుడే పెళ్లి చేసేసి మంగళసూత్రం పైక కనపడి ఇట్లా పెడితే ఆ అమ్మాయిని వీటి వేపు చేయకుండా వదిలేస్తాడు అని ఇటువంటి సోషల్ కాస్టమ్స్ వల్ల అనేక దురాచారములు ట్యాబుస్ ఇవన్నీ ఏం చెప్పమంటారు హిందూ ధర్మానికి పట్టిన దుర్గతిలో ఇవన్నీ భాగం ఒకప్పుడు చాలా అధ్యతనే దేవాలయం పోయి భూతు బొమ్మలు అందుకోసమే తప్పుగా అనుకోలేదు వాళ్ళు అది సంగతి యోషాగ్నో స్త్రియా సితికి ఉపగచ్చం అప్పుడు అంటే దట్ ఈస్ ది రైట్ టైం దీనికి ఇంప్రెగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో అప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది ఓకే అథ తదా ఏ నత్ ఏత్రేత ఆత్మనోగర్భభూతం జనయతి పిత <tutaya> pitaaya, pitaaya so, <laughs> ే జనయ్య స్త్రీ ఉంటే అక్కడ గర్భమావిడ పితాయే పితాయో జనయ్యతి ఓకే తండ్రియే జన్మనిస్తున్నాడు స్త్రీ అనేది ఒక మీడియం ద్వారా తండ్రిని జన్మనిస్తున్నాడు సో ఈ ఆధునిక కాలంలో స్త్రీని టెస్ట్ ట్యూబ్తో పోల్చారు టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటే టెస్ట్ ట్యూబ్ లో ఆ రేపస్సుని దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని అది యోగ్యమైన రేతస్సు సంతానమును కలిగించే సామర్థ్యము కలిగిన రేతస్సు అంటే దానిలో ఆ క్షణములు అని అన్నీ అది స్త్రీ యొక్క భూములో ప్రవేశపెడతాడు ఇంజక్షన్ ద్వారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని టెస్టింగ్ క్యూబులు అయ్యాయి రెండు టెస్టింగ్ ట్యూబులు స్త్రీ సెకండ్ టెస్ట్ ట్యూబ్ ఆ పుట్టిన శిశువుకి టెస్టింగ్ క్యూబ్ పేరు ఇక్కడ వీళ్ళు కూడా అది చెప్పారు తండ్రే జన్మనిస్తున్నాడు మరి టెస్టిట్యూబ్ స్త్రీయే టెస్టిట్యూబ్ అంచేత స్త్రీ అనే అగ్నియందు ఆయన హోమం చేస్తే అప్పుడు ఆ రేతస్సు ఎటువంటి రేతస్సు తన తన తనకు గర్భమై ఉన్నటువంటి రేతస్సు తనకు సారముగా తన యందు గర్భమై ఉన్నటువంటి రేతస్సుని స్త్రీ ఎందు అంటే తను మొదటి గర్భము స్త్రీ రెండవ గర్భము అంచేతనే నా కొడుకు నా కొడుకు అని ఊరికే గలకి గించుకోవడం పొరపాటు దీంట్లో వీడి కొడుకే ఉంది వీడు కొడుకేం కాదు కూడా పరమాత్మ కొడుకు పరమాత్మే కొడుకైనాడు వీడి కొడుకేం కాదు వీడు ఊరికే ఈజ్ మీడియం వీడు మొదటి గర్భము స్త్రీ రెండవ గర్భము వీడు కూడా ట్రస్టి చూపు కింద వద్ద వీడు మొదటి ట్రస్ట్రి చూపు రెండో టెస్ట్ ఇష్యూబ్ లాబొరేటరీలో మైనస్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ లో లిక్విడ్ నైట్రోజన్ లో కూడా పెట్టిన ట్రెస్ట్ ఇష్యూబ్ దాన్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడితే థర్డ్ టెస్ట్ ఇష్యూబ్ అయింది వీడు నా కొడుకు అనుకోవడమే తప్ప ఇంట్లో ఎవడు ఎవడు కొడుకు కానీ కాదు అందరూ పరమాత్మ స్వరూపులే ఇదంతా చదివితే వైరాగ్యం కలుగుతున్నా కదా కలిగివరికి కలుగుతుంది అది సనేది కాబట్టి వీడిని ఈ రేతస్సుని ఈ రేతస్సు అంటే ఏమిటి తనకు తనకు గర్భమై ఉన్నటువంటి రేతస్సుని దీనికి ఇంగ్లీష్ పదం క్లోన్ చక్కటి క్లోన్ క్లోన్ తనలో తన స్వరూపమే అయి ఉన్న రేతస్సుని వీడు తండ్రి జన్మనిస్తున్నాడు ఇప్పుడు మంత్రం చూడండి తదస్సు ప్రథమం జన్మా అది పరమాత్మకి మొదటి పుట్టుట పరమాత్మను వదిలిపెట్టేయకూడదు ప్రవేశించింది పరమాత్మయేగా పురుషస్థానా నిర్గమనం రేతస్టేక కాళే రేతో రూపేణ అస సంసారిణ ప్రథమం జన్మా ప్రథమాక్తి ఇప్పుడు దీంట్లో ఇది అన్వయం ఎలాగో తెలుసునా తదస్య ప్రథమ జన్మాను కదా తత్ అస్య అస్య అంటే అర్థం సంసారా అంటే ఏ పరమాత్మ అయితే ప్రవేశించి ఇప్పుడు సంసారిగా తయారైనాడో ఆ సంసారికి ఆ సంసారికి మొదటి జన్మ అంటే ఏమిటి పురుషుని రూపంలో పురుషుని దేహంలో వీడు గర్భరూపంలో ఉన్నాడు ఆ గర్భస్థానము నుండి బయటపడ్డాడు ఎప్పుడు బయటపడ్డాడు వీడి ఈ పురుషుడు స్త్రీ ఎందు రేతస్సును విడిచిపెట్టే టైంలో రేతస్ శకాలే బయటపడ్డాడు ఏ రూపంగా బయటపడ్డాడు స్త్రీ లోపలికి ఏ రూపంగా బయటపడ్డాడు రేతో రూపంగా బయటపడ్డాడు అలా బయటపడినవాడు ఇప్పుడు కాబట్టి అది మొదటి జన్మైంది అది మొదటి జన్మ ఏంటైంది వీడి దేహంలో రేతో రూపముగా ఉన్న గర్భము స్త్రీ రూప స్త్రీ యొక్క భూములో ప్రవేశించుట మొదటి ఆవిడ భూములోంచి వీడి మళ్ళీ పొడతాడుతున్న అవి రెండో జన్మవుతుంది దీంట్లో దేని బర్త్ డేట్ అంకైతేనే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా తప్పది డేట్ ఆఫ్ బర్త్ ఎలా తెలుస్తుంది ఏది డేట్ ఆఫ్ బర్త్ ఇంప్రెగ్నేషన్ నేను ఒకసారి ఒక క్లాసులో చెప్పాను ఇంప్రెగ్నేషన్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కింద తీసుకోవాలి తెలుసా మీకు ఇంప్రెగ్నేషన్ ఎప్పుడు ఈ అస్ట్రాలజర్స్ని చెప్పమనండి ఆ ఇంట్రగ్నేషన్ టైంని బట్టి చెప్పాలి వాడు అష్టాలకి పిచ్చి వేషాలు కాకపోతే పిచ్చా కదా ఇంట్రగ్నేషన్ ఎప్పుడైందో ఊహ చేసి చెప్పాలి వాడిని అడగాలి రా ఎప్పుడైందిరా ఇంట్రగ్నేషన్ వాడినో ఆవిడనో అడిగితే వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళు గుసగుసలాడుతుంది ఏదైనా టైం ఏడిస్తే అది దాన్ని బట్టి వీడి అష్టాలకి చెప్పాలి అంతేగాని ఇంకో చెప్పడానికి అది ప్రథమంగా మాది ఆదేశంగా అని నేను అనుకున్నాను తర్వాత ద్వితీయం జన్మ వస్తుందేమో అని అనుకుంటున్నాను లేదా ఇవన్నీ నేను రివర్స్ చేసిన మళ్ళీ ఇంకోటిగా వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది చూద్దాం నేను ఇవన్నీ రసం చేసి పెట్టుకోలేదే నేను ద్వితీయ జన్మ ఉందా గుడ్ మంచిదమ్మా అందరి దండ్రి విభాగానే ఫాలో అవుతుందమ్మా ఇది ప్రథమం జన్మ ఇక్కడ జన్మంటే ఏంటండి అవస్థాభివ్యక్తి అని ఒక అవస్థ ప్రకటన బుట వీడి శరీరంలో రేతో రూపంగా ఉన్న ఈ పరమాత్మ తల్లి తల్లి శరీరంలో ఒక పిండ రూపమును అనే పిండ రూపావస్థను పొందుతా రేతోవస్థ నుండి పిండావస్థకి ప్రకటన బూట దాని పేరే జన్మ ఇంకా ఎందుకంటే జన్మ లేదు అక్కడ తదేతదుతం పురస్వా అసావాత్మా అముమాత్మానం ఇత్యాదిన ఇదే విషయాన్ని దీనికి ముందున్న ఆరణ్యకంలో వివరంగా చెప్పిన అయితే ఆరణ్యకంలోనే చెప్పారు అసౌ ఆత్మా అంటే తనలో రేతో రూపముగా ఉన్నటువంటి రేతస్సు అనే దేహమును ఆత్మనే ప్రయచ్చతి స్త్రీదేహము కొరకు సమర్పిస్తున్నాడు ఈ పురుషదేహము తనలో రేతో రూపముగా ఉన్న ఆత్మను పురుషదేహము ఒక ఆత్మ రేతస్సు ఇంకో ఆత్మ స్త్రీ దేహము ఇంకో ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మను ఈ ఆత్మలోనికి ప్రవేశపెడుతున్నాడు అని ఇంతకు ముందు చెప్పారు చదివి భాష్యారులు వ్యాఖ్యానం రాస్తారు మనం అది వివరం ఇది విధం ఏ విధం పాఠాలు చెప్తూ ఉంటుంది మనం అంటే ఇక్కడ హెడ్డి ఉండే దృతి ఏంటి కాబట్టి సమస్య లేదు కాబట్టి బర్త్ డేట్ ఏమిటి ఇప్పుడు మీరు ఎవరైనా ఇది చెప్పండి బర్త్ డేట్ నేను చెప్పాను ఒకసారి క్లాస్లో ఇంప్రెగ్నేషన్ ఇస్ ది బర్త్ డేట్ అంటే నేను ఇక్కడ రామాయణంలో కానీ భారతంలో కానీ ఎక్కడ బర్త్డే ఉందనే మాట కాదు అంటే బర్త్డే పార్టీ చేసుకున్నారు అనే మాట కాదు పుట్టేడమే ఉంటుంది బర్త్డేని ఒక ఉత్సవంగా చేసుకున్నారనే మాట కాదు ఎందుకంటే బర్త్డే రికగ్నైజ్ అవ్వలేదు అది ఈ బర్త్డే ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా బ్రిటిష్ వాళ్ళు దేశంలోకి వచ్చేట వచ్చింది ఇస్లాంలో కూడా తక్కువ ఇస్లాంలో కూడా చాలా మంచి అంశాలు ఉంటాయి బర్త్డే అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చేట వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా మమ్మీ మనల్ని వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా మొదలుపెట్టారు మెకాల ఎడ్యుకేషన్ ప్రభావం చేత మన వాళ్ళు క్లర్కులు ఆఫీసర్లు ఇవేవి వీళ్ళు కూడా వాళ్ళను చూసి వీళ్ళు కూడా మొదలుపెట్టారు ఈ మహాత్ములు అట్లీస్ట్ సమాజానికి మార్గదర్శనం ఇవ్వాల్సిన మహాత్ములు సమాజం వెనక్కాలు నడుస్తూ ఉంటారు సమాజానికి మార్గదర్శనం ఇవ్వరు మహాత్ములు ప్లాస్టిక్ వాడరు కానీ సమాజం అంతా వాడుతుంటే వాళ్ళు వాడతారు మహాత్ములు సమాజానికి ఏ ఉపదేశము చేయరు సమాజం ఒక దారిలో నడుస్తుంటే వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తారు ముందు మహాత్ములు ఒక ఇంకో ఊరికి నడిచి వెళ్ళేవారు సమాజం అంతా కారులో వెళ్తుంటే వాళ్ళు కారులో వెళ్తున్నారు వీళ్ళు మార్గదర్శనం ఉన్నది వాళ్ళు చేయరు సమాజం ముందు ఉంటుంది వాళ్ళు వెనక్కాలు వస్తూ ఉంటారు ఈ మాట పుద్ధి స్వామీజీ చెప్పారు అని బాగా గమనించి చెప్పారు నాకు తోచిన ఐడియా కాదు నాకు అర్థం కాలేదు అలాగా ఆయన నువ్వు చూసుకో స్వామీజీ నాతో చెప్పారు నువ్వు చూసుకో వాళ్ళు మార్గదర్శనం లీడ్ వాళ్ళు తీసుకోరు ఈ సమాజం లీడ్ తీసుకుంటుంది ఆ లీడ్ వాళ్ళు తీసుకుంటారు సమాజం బళ్ళు అప్పుడు వాళ్ళు బళ్ళు సమాజం కార్లు ఎక్కినప్పుడు వాళ్ళు కార్లు ఎక్కుతారు సమాజం విమానాలు ఎక్కినప్పుడు వాళ్ళు విమానాలు ఎక్కుతారు నువ్వు చూసుకో లెక్క they are supposed to lead but they are not leaders they are followers in the society they also do birthday parties and they also do birthday parties in the society astrologers come and promote astrology and they are fooled it is a joke like most unfortunate state of affairs shame to do and the lead people are followers they have to give lead అసలు ఆ డైగ్రెషన్ అయిపోయింది వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద మంత్ర ఆత్మ భాష్యంలో స్త్రిమ్మనుంది స్త్రియా అంటే స్త్రి షష్ఠీ కింద పెట్టుకోవాలి ఓకే మీరు స్త్రీ శబ్దం ఒకసారి చదివి పెట్టుకోండి స్త్రీ హి స్త్రియ స్త్రియ అని ఉంటుంది ఓకే స్త్రియ స్త్రియోహో స్త్రియా అని ఉంటుంది స్త్రీణాం అని కూడా ఉంది స్త్రియ ఉంటుంది స్త్రియా అని కూడా ఉంటుంది అనుకుంటా రెండు రూపాలు ఉంటాయి అక్కడ దానికి ఏదో ఘసౌజ్ఞం ఏదో సంజ్ఞ వస్తే ఓ రాకుంటే ఇంకో రూపము ఈ స్త్రీ శబ్దం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఒకసారి చూడండి నా శబ్దం అని చెప్పి తీసి చూసుకోండి సరే ఇప్పుడు వీడు పురుషుని దేహములో పురుషుని దేహము యొక్క స్థారమంతా తనలో పెట్టుకుని పురుషుని దేహంలో ఆత్మరూపంగా ఉన్నాడు వీడు ఆత్మ అంటే రేతస్సు ఉన్నాడు ఇప్పుడు స్త్రీ దేహానికి వీడు ఆత్మ అయి స్త్రీ దేహంలో ప్రవేశించాడు కదా పరమాత్మ స్త్రీ దేహానికి ఆత్మ అన్నట్టుగా తయారెడతాడు అంటే స్త్రీ దేహము యొక్క అవయవముల వంటి అవయవములు పొందుతాడని కాదు పురుషుల దేహంలో వచ్చేసే అవయవాలన్నీ అక్కడ అయిందని అని లింగ అక్కడే అవుతుంది పురుషుని అవుతుంది ఏదో యక్షక్రోమోజోము వైక్రోమోజోము ఇలాగే బాగుంటాయి పురుషుని దేహంలో రూపంలో ఉంటే స్త్రీ దేహం వై అనుకోండి ఇవి వెరిఫై చేసుకోవాలి నేను గ్రహ నాకు తెలుసు అనేది గుర్తున్నది చెప్తున్నాను పురుషదేహంలో ఎక్స్ అనుకోండి స్త్రీ దేహం వై అనుకోండి అప్పుడు ఎక్స్ అవుతుంది పురుషుడు పుడతాడు పురుషుని దేహంలోనే వై క్రోమోజోన్ రూపంలో ఉన్నాడు స్త్రీ వై అప్పుడు వై అవుతుంది అమ్మాయి పుడుతుంది అలాగేదో ఉంది కాబట్టి వీడి ఆత్మ పురుష దేహంలో నిర్ధారింపబడుతుంది ఏమండి స్త్రీ దేహంలో ఇప్పుడు స్త్రీదేహాన్ని వీడికి ఆత్మ అన్నాళ్ళక్కర్లేదా స్త్రీదేహంలో ఆత్మరూపంగా ఉన్నాడు అన్నా అక్కర్లేదా ఇంటిమించు ఆత్మరూపమే ఆత్మభూయం మెచ్చది అన్న తర్వాత వచ్చింది భాష్యకారులు చెప్తారు ఒకసారి నేను గ్రామానికి వెళ్ళా అక్కడ ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చ ఏమిటంటే వీడికి మగపిల్లాడు కావాలి దేనికి తద్దినం పెట్టడానికి వీళ్ళ తద్దినాలు కూడా వీళ్ళ బతుకుంత తద్దినాలతోటే అయిపోయింది వైదికులు వేద ధర్మాన్ని తద్దినాల ధర్మం కింద మార్చేసినారు ఇంకా అంతకంటే వేరే టాపిక్ లేదు వాళ్ళకి తద్దినమే కొడుకు లేకపోతే తద్దిన పెడతాను ఒక సమస్య ఈ ఆస్తి అంతా ఏమవుతుంది కూతుర్లు తీసుకుంటారంటే కూతుర్లు అంటే అల్లుళ్ళు తీసుకుంటారు పరా పరాగృహానికి పోతుంది కూతురికి మిగలని వాడు వచ్చేసం కాడని వీళ్ళ బాధది సో తజ్జనం పెట్టడానికి లేడు నిజ కూతుళ్ళు ఉన్నారు ఆవిడు గర్భవతి అయినప్పుడల్లా వీడు పూజలు రామాయణం పారాయణలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అవి మళ్ళీ అమ్మాయి పుట్టిందనగానే వీడు ఏడు ముఖం ఇంకో అందరూ కూడా ఏదో చావైనట్టుగా దుఃఖపడుతూ ఉంటారు ఈ రకంగా నడిచింది అప్పుడు వాడు ఈవెంట్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కానీ నీకు మగపిల్లాడు పుట్టడు అని ఎవరో పోషించారు సరిగ్గా అదే టైంలో నేను అక్కడికి వెళ్ళా ఆ ఊరు నేను చెప్పాను మీరందరూ నోరు ముయ్యండి అని చెప్పాను వాళ్ళు పది మంది ఉన్నారు అక్కడ గ్రామ పెద్దలు మీరందరూ నోరు మూసేసుకోండి మీకు తెలియదు మీరు మూర్ఖులు అంటే వాళ్ళలో ఒకటి నాకు నీకు తెలుసా నాకు తెలుసురా అని నాకు తెలుసు తెలియకుండా మాట్లాడుతున్నాను హా నీకులాగా కూర్చో నాకు తెలుసు వీడికే ఆడపిల్లే తప్ప మగ పిల్లాడు ఆ దోషం వీడిది అమ్మాయిది కాదు ఇంకో అమ్మాయిని పెళ్ళాడినా వీడి వై క్రోమోజోమే ఇస్తూ ఉంటాడు స్త్రీ ఎందు క్రోమోజోమ్ సేమ్ ఉంటుంది పురుషుల్లోనే ఎక్స్ఆర్ వై మారుతుంది వీడికి ఎక్స్ లేదు వీడి బతుక్కితే కాబట్టి వీడిని మార్చాలి మొదలాడ వీడిని మార్చాలి అమ్మాయిని కాదు మార్చాడు వీడిని మారిస్తే మొదటిలాడ కొడతాడు కాబట్టి నోరు మూసుకోండి అని చెప్పాను వాళ్ళు నోరు మూసుకున్నారు నథింగ్ మోర్ హ్యాపీ అది మోపిలాడు పుట్టలేదు ఇంకా వాడికి మొబిలాడు పుట్టడండి వాడ వాడి ఆడపిల్లలే పుడతారు అదే కాబట్టి భూయం ఆత్మభూజం ఇంచుమించు తల్లి దేహంలాగా అవుతారు ఇంచుమించు అంతేగాని తండ్రి దేహంలో వచ్చిన ఆ లింగ నిర్ధారణ అది తల్లి దేహంలో అవదు అది తండ్రి దేహంలోనే అయిపోతుంది అంత అజ్ఞానం అనేదానికి మాట్లాడదు నేను ఒకసారి తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళాను తిరుపతి యూనివర్సిటీలో ఈ వేద వైదిక విశ్వవిద్యాలయం ఉంది కదా అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు నన్ను కలిశారు ఏదో నేను సాంస్కృతిక యూనివర్సిటీకి వెళ్ళాను వాళ్ళు వచ్చి కలిశారు వాళ్ళు ఈ చతుత్వా సంస్కారాల గురించి ఎవడో ఒక ఆయన రీసెర్చ్ ఆయన పుంసవనం గురించి మాట్లాడలేదు నేను చెప్తాను పుంసవనం తప్పు ఆపస్త తమ్ముడికి వివరాలు తెలియవు అంటే అన్నాడు దాన్ని మేము కామ్యకర్మ కింద మారుస్తామండి అన్నాడు ఆపస్తంభుడు ఏ కర్మ కింద చెప్పాడు నిత్యకర్మగా చెప్పాడా కామ్యకర్మగా చెప్పాడా ఆయన నిత్యకర్మగానే చెప్పాడు అంటే ఆయనకి తెలియలేదు అంటే ఏమిటి ఈ కర్మ చేస్తే లింగము పురుషుడవుతాడు అని చెప్పాడు ఆయన మీకు లింగం మనం చెప్పలే పురుషుడైనా కావచ్చు స్త్రీ కావచ్చు అభ్యుదయం కోసం ఏదో ఒక కోరిక పెట్టుకున్నా మీరు కర్మ చేస్తే చేయండి కర్మ చేస్తే ఈశ్వరారాధన అవుతుంది అంతవరకు మంచిదే కానీ లింగ నిర్ధారణ ఇప్పటికే నిర్ధారణ అయిపోయి ఉంటుంది దీనివల్ల లింగ నిర్ధారణ మారదు మీ కోరిక కోసం మీరు చేసుకోవడం అని చెప్పాడా లేక ఈ కర్మ చేస్తే లింగ నిర్ధారణలో మార్పు వచ్చి పురుషుడవుతాడని చెప్పాడా సవనము అంటే పుట్టుట పురుషుడు సవనము సో ఎలా మీరు చెప్పండి నాకు కామ్యకర్మగా చెప్పలే నిత్యకర్మకి మీకు చెప్పాడు ఆయనకి తెలియదు ఆయనకి తెలియదు కాబట్టి మీరు ఆపస్తంభుడికి తెలియని టాపిక్ ఇది ఆయనకి ఎన్న నిర్ధారణ రేపస్టు హార్మోన్సు ఏది కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇటువంటి విషయాలు ఆయనకి తెలియక ఆయనదో ఆయన ధోరణిలో ఆయన కర్మని ప్రతిపాదించినాడు తప్ప ఆ కర్మకు స్థానము లేదు దాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది అని నేను చెప్పాను వాళ్ళు ఏం నేర్చుకున్నారో నాకు తెలీదు వాళ్ళు ఏదైనా పుస్తకాల్లో రాసుకునేదే ఎందుకంటే ఇప్పుడు చేసి పుంసమనం ఎవడు చేస్తున్నాడండి వీళ్ళు అల్ట్రావైలెట్ టెస్ట్ చేసుకుంటారు పుంసమనం చేయరు అల్ట్రావైలెట్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది పురుషుడా స్త్రీయా అది మీరు చిన్న కర్మ చేస్తే పురుషుడు స్త్రీ అయిపోతుంది స్త్రీ పురుషుడు అయిపోతుంది అలా ఉంటుందా కాబట్టి అది పురుష దేహ ఇప్పుడు స్త్రీలో ఆత్మభూయం నచ్చతి స్త్రీ అలాంటిదో అలాంటిది అయిపోతుంది యథా స్వమంగం తథా యథా స్వమంగం తథ అంటే ఒక తనదైన అంగం స్త్రీకి వక్షస్థలం ఉంటుంది గుండెకాయ ఉంటుంది పొట్ట ఉంటుంది చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి ఇవి ఇవి కాకుండా ఇంకో కొత్త అంగం కూడా ఉంటుంది స్త్రీ యొక్క గర్భం స్త్రీ లోపల ఉన్నప్పుడు వీడు స్త్రీకి స్త్రీకే విషన్గా ఉంటాడా స్త్రీ యొక్క అంగముగా ఉంటాడా స్త్రీ యొక్క అంగముగానే ఉంటాడు తల్లికి గర్భిణికి తనే అనిపిస్తుంది తప్ప తను కారిది తన లోపల ఉన్నది అని అనిపించదు ఫారెన్ బాడీ ఫీలింగ్ రాదు ఫారెన్ బాడీ ఫీలింగ్ వస్తే ఆ అది రిజెక్షన్ వచ్చేస్తుంది రిజెక్షన్ వచ్చేస్తే ప్రాణం పోతుంది ఫారెన్ బాడీ ఫీలింగ్ ఉండదు వీళ్ళు పాపం బాగా చెప్పారు చెప్పిన మేరకు అద్భుతంగా చెప్పారు చెప్పిన మేరకు ఏవో తెలియనివి కొన్ని ఉంటాయి అంచేతనే దమ్ముని కర్మలో పెట్టేయకూడదు అలాగా ఆపస్తంభుడు పెట్టి తన అజ్ఞానాన్ని నిరూపించుకున్నాడు ఈ మాట వాళ్ళు విన్నారంటే నన్ను బలి నన్ను బహిష్కరిస్తారు నాకు ఇచ్చి బహిష్కూడదు కూడా మానేస్తారు అడుగు ఆపస్తంభుడు మాట అంటాడా ఇప్పుడు ఆపస్తంభుడు ఏం మీ మేనమావ మీ మేన మేన మీ మేనభావ కాదు కదా నీ బంధువు ఏం కాదు కదా ఎవడో నీకు తెలియదు నాకు తెలియదు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆయన బతికి ఆయన రోజుల్లో ఆయనకి తెలుసుకున్నది ఏదో అప్డేట్ చేసుకోవాలి కానీ విజ్ నాట్ అబౌట్ ఆపస్తంభ ఇంకా భాష్యం తద్రేకూర్ को प्रसेट बोलनारालाई अनुरोध गर्न मिलाउनुहोस्।